శుతం యశ్వ్రభ పరిశున్న దేవ ఇజ్రాయల్న మాకి పగల దేవానికి శోతం బ్రాహ్మ సాకుడు గొప్ప దేవామి కిరుపులమ జ్ చేసుకోండి నా దీవారాన్ని బిడ్డలు నడిపించండి ఆటకి దయ దురాత్మ కాల్చి నా దీవానికి శుతం యశ్వ్రభానికి శోతం చేసాం మీరు ఆక వాసం వాక్య ధర పాటల ధర మాట్లాడండి యశప్రభ వాక్యం మా ఉద్యమంలో ఉండాలా దేవానికి శుతం చేశాం యశుప్రభ నీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి నా దీవానికి శోతం యశుప్రభ ఇన్న వాక్యం నంబర్ వేసుకొని ఇతర ప్రకటించాలి సుప్రభ నేను అక్కడ బహు దినం ఉంది దుర్దినంలో ఉన్న సుప్రభ నాదివినం చెడ్డ పోయి ఆ దినంలో మేము ఉండే కనుక వాక్యంధ మేము నడిపించామని వేస్తున్నాం ప్రశ్నమ్మా ప్రైజ్ అన్న థ్యాంక్ యూ రవి అన్న ప్రైజ్ దోడన్నా సాంగ్ పాడతారన్నా When I met Caesar, he gave his life, he gave me everything, a man to live and he will always be a friend to me, he gave me joy and understanding. He gave me things. He gave his life. My life was empty. Empty, empty, just like a scene. When I met Caesar, he gave his life. He gave me everything. A man to live. And he will always be a friend to me he gave me joy and understand me he gave me peace he gave me strength hallelujah really praise lord ah uh, palshada brother praise lord brother रुचि चु चीति यो व उतमुढ़ू ऋचि चुची गिति రాక్షకునాశ్రయించిచిచూచి రిగిని ఏహో వా ఉత్తముడనియూ రుచి చూచి రిగిని ఏహో వా ఉత్తముడనియూ గోపదేవుడావు స్తులా కుతృడవీ గోపదేవుడావు స్తులా కుతృడవీవే తాయాలుడవు తాయాలుడవునివే తపకారా దింతు దయాలుడవుని వే రుచి చుచి రిగి వుతముడనియూ రుచి చుచి రిగి వుతముడని తుడవగుదేవా ప్రభావలవాడ మహో నతుడవగుదేవా ప్రభావము గలవాడ మనసార పొగ గడదనూని ఆశ్చర్య కార్యములన్ मनसारपो गडनूनी आश्चर्या कार्य मूल ऋचि चुचि ऋगिति ये वाऊतमुढ़ू ऋचि चुची మంచితనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో మంచితనము గలదేవా అందరిలో ముదమార పాడేద నిన్ను అతి సుందరుడవనియు ముదార పాడని అతి సుందరుడవనియో రుచి చోచి రిగిహో వాతముడనియో రుచిచోచి రిగిహో వాతముడనియో నా జీవితమంతయును ఎహో వానుదను నా జీవితామంతయును ఎహో వానుదను నా బ్రతుకులమూల నా దునికీర్తింతు నా నా దేవుని కీర్తి రుచిచు రగి ఏతముడనియోచి చూచిగి ఏ వా ఉత్తముడనియు సంతోషితు నెల్లప్పుడు కష్ట దుఃఖ బాధలలో సంతోషితు నెల్లప్పుడు కష్ట ఎంతో నెమ్మది నీచు నారక్షకుడు ఎంతో నెమ్మది నీచూ నారక్షకుడు రుచి చూచి ఎరిగితిని ఏహో వావుతముడనియో రుచి చూచేరిగి తినీ ఎహో వావుతముడనియో ప్రార్థీంతును ఎడ తెగకా ప్రభుసాన్ని దీలో చేరి ప్రార్దీంతును ఎడ తెగక ప్రభుసాన్ని దీలో చేరి సంపూనముగ పొందెదను అడుగు వాటన్నిటిని సంపూ గ పొందేదను అడుగు వాటన్నిటినీ రుచి చూచేరిగి ఏతముడయూ రుచి చూచేరిగి తిని ఏహో వాతముడనియూ ూ ప్రతిదాూ నేను కృతూ ప్రతిదాని కొరకు నేను క్రీస్తూని అందే తృప్తి చేదను. ్రీస్తో నిందే తృప్తి పొంది చేదను రుచి చూచి ఎరిగి వావుతముడనియో ఋచిచూ చూచి ఎరిగి వావుతముడనియో రాక్షకునాశ్రయించి ుడనైతిని రాక్షకునాశ్రయించి నేదా్యుడనైతిని రుచిచూ చీరిగి వా ఉత్తముడనియోరు రుచి చూచిగి పరిష్ద్ర ప్రేమల దేవా కృపలు తల్లి దేవా ప్రభానికి లెక్కలేని బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు హళ రజ పరిష్ సర్వశక్తి మంతుడ సర్వాధికారులు తల్లి దేవా ప్రభా మరి పొద్దున్నదివరకు కాపాడినందుకు నీకు అందనాలి తండి దేవా మా అత్యక్రమంలో మేము చేసిన ప్రతి ఒక్క పాపము శాపము ఏసుక్రీస్ యొక్క రక్తం చేతకి అడిగిపోయింది క్షమించండి తండ్రి దేవ యేసు ప్రభ దినంత కూడా ప్రభా మరి మేము ఏ విధంగా జీవిస్తున్నామో ప్రభ మరి ఏ తెలుసు ప్రభా కాబట్టి ప్రభ ఇంకా మాలో ఏదైనా అత్యక్రమంగా మేము చేసి ఉండి మమ్మల్ని క్షమించండి తండి మా తప్పులను క్షమించమని ప్రార్థిస్తుందండి దేవ యేసు ప్రభ ఎవ్రీడే కూడా ప్రభ నిన్ను స్తుంచటకు ఆరాధించటకు ప్రభా మేము మనసు పూర్తిగా ప్రభా ఎవ్రీడే నేను కీర్తించాలా ఆరాధించాలా ప్రభ కాబట్టి ప్రభ ఎంతమంది బిడ్డలైతే రాలేని పరిస్థితులు ఉన్న వారిని అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటుంది దేవ నీ ప్రెజెన్స్ కూడా మా మధ్యలో పెట్టండి అదే రీతిగా తండ్రి మా అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా మీరు మా కొరకు ఎంతో ప్రేమించిన వారు ప్రభావ మా కొరకు మీ సైవ మరణం పొందినారు తండ్రి దాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి దేవ యొక్క ప్రేమని మేము రుచి ఇంకా ఎక్కువ ఎదిగి తెలుసుకున్న మాకు సహాయం అని గురించమని ప్రార్థిష్టం దేవా యసు మరి మరి ప్రతిరోజు కూడా ప్రభా ఎవ్రీడే మీరు వాటెత్స మాతో మాట్లాడుతున్నాం ప్రభా మా జీవితం మేము సరిదిద్దుకోండి ప్రభా దేవాసూ ప్రభా మేము ఎక్కడ మోసపోవద్దు మేము జాగ్రత్తగా జీవించటకు మాకు సహాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ లోకంలో ఎక్కడ చూసినా గలిబిలు దేవా రకరకాల రోగాల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు చూస్తుంటే ప్రభా మరి నీ యొక్క ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి ప్రభా కాబట్టి ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి దేవాయసు ప్రభా వారికి అందరికీ నీ యొక్క స్వాత మేము ప్రకటింపచేయాలి కాబట్టి ప్రభా మా క్రియలు కూడా మేము సరిదిద్దుకునేలాగా మాకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయస్రభ మావి ఎవ్రీథింగ్ మీ అబ్బాయి చెప్తున్న ప్రభా మీరే మాకు తోడో నడిపించండి ముఖ్యంగా ప్రభా సొంత తలంపుల చేత ప్రభా ఉంటే అవన్నీ గద్దించి కొట్టి వైపు తండ్రి నీ యొక్క తలంపులకు చోటించి నడుచుకుంటాం ప్రభావ మాకు సహాయం చేసి ముందుకు నడిపించండి దేవాయస్రభ నా ప్రవక్తను అంతకుండా ప్రభా నీ యొక్క అధికార లోపలి నడుచుకుంటాం ప్రభావ సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి కళకళన పొందాలండి దేవుని యొక్క పరిశుద్ధాత్మ్యత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ఈ వాక్యము అంటే దేవుడు లవ్ కమ్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి ప్రేమ పొందుకున్న ఆల్మోస్ట్ మనము దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడని మనకు తెలుసు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినారు కాబట్టి ఆయన త్యాగం మన కొరకు అన్ని చేసింది యేసు ప్రభు అది మనకు తెలుసు వాక్య ప్రకారంగా కూడా మనం చూసుకుంటాము చూడండి ఇక్కడ ఫోర్త్ చాప్టర్ యాక్చువల్లీ యోహన్ సువాత ఫస్ట్ చాప్టర్ ఫోర్త్ వర్స్ లో ఫస్ట్ జాన్ ఫోర్త్ చాప్టర్ లో సారీ చూడండి ప్రియుల్లారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలు వెళ్ళున్నారు గనుక ప్రతి ఆత్మను అన్న నమ్మక ఆయు ఆత్మలు దేవుని సంబంధం ఏంటిదో కావున పరీక్షించండి ఏసు క్రీస్తు శరీరాన్ని వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధం ఉన్నది ఏ ఆత్మ యేసు ఒప్పుకొనలేదో అది దేవుని సంబంధమైనది కాదు దీనిని బట్టి దేవుని యొక్క ఆత్మ మీరు ఎదిగి ఉన్నారు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన మీరు విని సంగతి ఇది మనకి ఆల్మోస్ట్ తెలుసు ఈ లోకంలో ఏ విధంగా ఉంటుందో కదా ఆయన ఏసుప్రభు ఆ లోకంలో అందరినీ పిలుచుకున్నాడు ఏసుప్రభు కానీ ఏర్పరచబడిన కొంతమంది అని మనకు తెలుసు అయితే ఇక్కడ ఈ వాక్యం ఏమని చెప్తుందంటే లోకంలో ఎక్కడ చూసినా అంత అబద్ధమే లోకం అంటేనే అబద్ధం కదా ఎందుకంటే లోకంలో మనం జీవిస్తున్నాము మన కళ్ళకి కనిపించింది ప్రతిదీ అబద్ధమే ఆత్మీయమైన కళ్ళ ద్వారా చూస్తే నీకు దేవుని యొక్క ఆత్మచిత నడిపింపు ఉంటది కాబట్టి నీకు అక్కడ గ్రహిస్తావు అట్లని ఇక్కడ కూడా చెప్పబడుతుంది లోకంలో ఎంతో మంది అబద్ధమైన ప్ర వక్తలు బయలుదేరి బయలుదేరిన రెప్పటి నుంచో ఇచ్చే వ్యూహాన్ని నుంచి కౌంటింగ్ చేసుకుంటుంటే ఆ కాలం నుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రం అంత ధ్యానించిన వారే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు బిలాం ఉన్న ఆయన అబద్ధమైన బోధ ఆ తెలుసు మనకి బిలాం కోసం అట్లా ఎంతో మంది అబద్ధంగా మాట్లాడము అబద్ధంగా నడుచుకోవడము అట్లా మనుషులని బొబ్బ వాళ్ళని మోసం చేయడము ఆ విధంగా జరుగుతుంది ఇవి ఏ టైంలో తెలుస్తాయంటే చాలా మంది ఆత్మలో ఉండి తెలుసుకుంటే వాళ్ళకు అన్ని తెలియజేయబడ్డాయి కానీ ఏం తెలియదు లోకంలో ఉన్నాం కదా యేసు ప్రభుణ్ నమ్మాలి కదా అన్ని విధంగా ఉన్నారన్నమాట లోకం ఇప్పుడు మనం వెళ్ళి సువాత ప్రకటన చేస్తాం మంచిదే ఎల్తం దైవం స్వాత ప్రకటన చేస్తాం నడిపిస్తాం ఆ ఆత్మ ఎంత వరకు తెలుసుకుందో మనం గ్రహించలేము ఎందుకనంటే నువ్వు చెప్పేసి వెళ్ళిపోతావు వాళ్ళ కోసం ప్రార్థిస్తావు మంచిదే కానీ వాళ్ళు దైవంలో నిజంగా సత్యంలో గ్రహింపబడుతున్నారా వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారా మనం ఇది కూడా తెలుసుకోవాలి కదా అట్లనే ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ చూసినా అబద్ధమే చూడండి ఇప్పుడు బిజినెస్ ఉంది రకరకాల బిజినెసెస్ ఉన్నాయి ఏడబోయినా అబద్ధం ఇప్పుడు దేవుని యొక్క ప్రేరల్ కొనాలన్నా దానికి ఇంత ఖర్చు పెట్టాలా బైబుల్ ఇంత ఖర్చు పెట్టాలా అట్లా ఒక బిజినెస్ రన్ అవుతున్నాయి కొన్ని చర్చెస్ బిజినెస్ రన్ అవుతున్నాయి మరి అక్కడ అంతమంది పాస్టర్స్ అంతమంది పాస్టర్ అంటించు ఎంతో మంది ఉన్నారు సేవకులు లోకంలో చూసుకుంటే వాళ్ళంతా నిజంగా దేవుని యొక్క క్రియ చెప్పున వాళ్ళు నడుచుకుంటున్నారా లేకపోతే వాళ్ళ సొంత తలంపులతోటి ఆ అనుసరించి నడుచుకుంటున్నారా అక్కడ తెలియజేయబడుతుంది కదా అందుకే ఇక్కడ చెప్పబడుతుంది ఎంతో మంది లోకంలో అబద్ధమైన ప్రవక్తులు లోకంలో ఎంతో మంది బయలుదేరిన కాబట్టి మనం గ్రహించుకోవాల మనం గ్రహించుకోవాలంటే మనకు మెయిన్ గా ఏమి ఇంపార్టెంట్ దేవుని యొక్క ఆత్మ ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటే అప్పుడు మనకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది అబద్ధం కదా అట్లా చూడండి దేవుని యొక్క ఆత్మ ఎలాంటిదో మనకు గ్రహించుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం ప్రతిదీ సహించడానికి భరించడానికి సమస్తం ఆయన తీటగా మనకు అన్ని చూపిస్తూ ఉంటాడు ఏది శోధన రాబోతుంది ఏది కీడు రాబోతుందో మరి ఏ విధంగా ఎట్లా తప్పించుకోవాలా ఇవన్నీ దేవుడు మనకి బలిపరుస్తూ ఉంటాడు కదా అట్లనే చూసుకుంటుంటే యాక్చువల్లీ దేవుని యొక్క ప్రేమ ఆయన ఏమంటాడంటే ఫస్ట్ సారీ యోహన్ సు వార్త ఫోర్టీన్త్ చాప్టర్ ట్వంటీ త్రీ ఆయన ఏమంటారంటే ఏసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణి ప్రేమను మేము వాణియందు వచ్చి వాణియ నివాసం చేతున్నా కదా అంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే గాయకుని నడుచుకుంటారు వాళ్ళలో ఏసు ప్రభు నివసిస్తా అని చెప్తున్నారు దేవుడు తండ్రి నివసిస్తాడు మన తండ్రి మనలో నివసించడానికి మనం ప్రయాస పడాలి ఎందుకంటే దేవుడు ఎప్పుడో మనల్ని ప్రేమించిన కాబట్టి ఆయన శివ మరణం పొందిను మన ప్రతి పాపము శాపము మన రోగములు మన వ్యసనాలని అన్ని ఆయన శిల్వ మరణం పైన భరించినడు ఇది అందరికి తెలుసు కానీ ఈ ఒక రుచి ఎరిగింది ఎవరు మనము తెలుసుకోగలుగుతున్నామా దేవుడు రుచి ఎరిగినడు మన కొరకు ఎందుకనంటే తన బిడ్డలకు ఆయనే అధికారం ఇవ్వడానికి ఈ భూమి ఈ లోకము ఎంత అబద్ధంగా ఉందో అదంత చేంజ్ కావడం ఈ లోకం అంటేనే లోకంలో ఉన్న ప్రతి మనుషుల కిందికే లెక్క కదా ప్రతి మనుషులే ఎందుకంటే మనుషులే లోకంలో ఉన్నారు కాబట్టి రకరకాల దగ్గర సృష్టిలో ఎన్నో చేసిండ్రు వాటికి మాటలు లేవు మనుషులకైతే మాటలు ఉన్నాయి అక్కడ అంటే దేవుని ఆత్మ అక్కడ తెలియజేయబట్ట అట్లా ఆ అబద్ధము ఎలాంటిదో మనం గ్రహించుకోవాలంటే దేవుని యొక్క ఆత్మచత్నం కానీ ఇక్కడ దేవుని యొక్క ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఓకే కానీ మనం ఆయనని ఎంతో మంది ప్రేమిస్తున్నాము ఆయన అంటే కదా ఇతరులతో నువ్వు నన్ను ప్రేమించి నా గుర్రని ఖాయమంటారు కదా అదే రీతిగా ఇక్కడ కూడా అంటే ఆయన మాటలు ఎవరైతే గైకొని నడుచుకుంటారో ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాటలు గాయకొనిచ్చు అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించు ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం గాయకొని ఉంటామో ఆ అంటే ఒక సాంగ్ ఉంటది ఐ విల్ ఒబే ద ఫస్ట్ యామ్ అండ్ టోల్ ఐ విల్ ఒబే జీజస్ టోల్ మీ టూ అని ఒక సాంగ్ ఉంటది దేవుడు చెప్పగానే టక్ మంచి వాళ్ళే ఆయన ప్రేమించిన వారు కదా ఆయన ఎన్నోసార్లు మనం పిలుస్తాడు ఎన్నోసార్లు మనకు చెప్తా ఉంటాడు అయినా మనం ఏం చేస్తామంటే శరీరం బలహీనత కాబట్టి పడిపోతా ఉంటాం కానీ ఆయనే మనం ప్రేమిస్తున్నాం అంటాం అవును ప్రభా నేను నేను ప్రేమిస్తున్నాం అని అంటాం కానీ మన క్రియ లేకపోతే అది వడదాం కదా ఆయన మాటలు ఎంత విలువైన మాటలు ఆ ఆ మాటలు మనం పట్టుకుంటే మంచిదాం మన పిల్లలే ఉన్నారు మన పిల్లలు మన మాట వినకపోతే గర్దిస్తాం అట్లని ఇక్కడ దేవుడు ఏమంటాడు అంటే ప్రేమించిన వారు మమ్మీ నువ్వు ఇష్టం డాడీ నువ్వు ఇష్టం అని అంటారు కానీ మనం చెప్పిన మాట వాళ్ళు వినరు ఇది కూడా అంతే మనం దేవుని ప్రేమిస్తున్నాం ప్రేమిస్తున్నాం అని కానీ దేవుని యొక్క మాటలు గై కొన్ని ఈ లోకం అందుకే అబద్ధం అందుకే ఇప్పుడు అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెలుచున్నారు కనుక ప్రతి ఆత్మను ఆయు ఆత్మ దేవుని యొక్క సంబంధం ఏంటో గ్రహించాలి అంటే దేవుని యొక్క భాషలు పొందుకున్నవారు దేవుని సహవాసం కలిగి నడుచుకున్న వారికే తెలుసు అంటే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అప్పసులు విల్ గ్రహించిన వీళ్ళు దేవుని యొక్క పొందుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు దేవుని యొక్క మాటకు అందుకే ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు అందుకే తండ్రి వాళ్ళని వాళ్ళు కూడా తండ్రిని ప్రేమించిన దేవుని యొక్క ప్రేమ ఉంది కానీ మన ప్రేమ మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అంటే మన క్రియలను బట్టే తెలియ తెలియజేయబడుతుంది ఆయన మాట వినిగాయకుంటున్నామా లేకపోతే ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నామా ఏ విధంగా ఉంటున్నామో మనకు అప్పుడు తెలియజేయబడుతుంది నువ్వు దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు అప్పుడు తెలియజేయబడుతుంది నువ్వు ఏ తప్పులు చేస్తున్నావో నువ్వు ఎట్లా జీవిస్తున్నావా నువ్వు ఎట్లా ఉంటున్నావా ఆ అంటే శరీరానికి ఆత్మకి యుద్ధం కదా శరీరమేమో ప్రతిదీ ఆచ కోరుకొని వెళ్ళిపోతుంది కానీ ఈ ఆత్మ ఎవ్రీథింగ్ కంట్రోల్ అనేది ఇస్తుంది సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇస్తుంది ఆత్మ దేవుని యొక్క ఆత్మ ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనకు ప్రేరేపిస్తుంటది అది తప్పు ఆ విధంగా చేయదు అని కదా అట్లా మనము చేస్తూ ఉంటాము అందుకే ఆయన చెప్తున్నారు ట్వెల్త్ వచ్చినము ఏ మానవుడైనాను ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచో చూడలేదు మనము ఒక నేను ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మణయంతు నిలిచి చూడండి ఏ మనుషుడు దేవుని చూడలేదు అని ఇక్కడ మనం చెప్తున్నాము కానీ మనం రెఫరెన్స్ లలో చూసుకుంటే అని మనకు మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్లు అంటారు దేవుడు మాథ్యూ ఫిఫ్త్ చాప్టర్ లో మనము ద్ద రుదం కలిగిన వారు రుదేశ కలిగిన వారు దేవుని చూచేశారు కదా అంటే దేవుణ్ణి చూడాలి అని అనుకుంటే ఉత్తగానే మనం చూడలేం ఆయనని ఏశ్వభుని మనం చూడాలి అని అనుకుంటే మనలో ప్రతిది ఆ ఎట్లా దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞలు ఆయన మాటలకు లోబడి మనం చేసే ప్రతిదీ కూడా క్రియారూపంగా చూపిస్తని అప్పుడు మనం ఆయన చూడగలుగుతాం ఏ సుప్రభుని కదా ఎట్లా అంటే ఆయన మనతో మాట్లాడతారు దర్శనాల ద్వారా కళల ద్వారా అట్లా ఆ విధంగా కూడా దేవుడు మాట్లాడుతుంట కదా ఎందుకంటే దేవుని ప్రేమించి నమ్మి ఆయనను వెంబడించిన అంటే యథార్థతో రుద్రం మరి ఆయన చూస్తారనమాట ఎందుకంటే శుద్ధి కలిగిన ఆ దేవుని చూచేదరు కదా ఎవరి హృదయం శుద్ధిగా ఉంది ఇప్పుడు ఈ కాలంలో అంత రుద్యంలలా దేవుడు ఉన్నాడే ప్రకటించుకోవాలి ఎందుకంటే శరీరం మైండ్ మనకి సోల్ ఇవి త్రీ ఉన్నాయి మైండ్ సోల్ బాడీ ఈ మైండ్ చెప్పింది చేస్తాం కరెక్టే కానీ ఆత్మ చెప్పిన స్వరం ఎక్కువ వినరు మనలో మన అంతరంగంలో దేవుడు మనలో ఉండి మాట్లాడేటప్పుడు ఎవరు వినరు మన హృదయము మన తలంపులు మన ఆ సమస్తం మనం ఈ లోకంలా ఏ విధంగా జీవిస్తున్నాము ఎట్లా నడుచుకుంటున్నామో ప్రతిదీ ఆ హృదయం చాలా ఘోరమైనది కదా హృదయం చాలా ఘోరమైనది ఎందుకంటే మనం అక్కడ ఎరిమిలో కూడా చూస్తా ఉంటాము ఆ హృదయం చాలా ఘోరమైనది కాబట్టి మన హృదయం కరెక్ట్ గా ఉండి మన తల్లెంపులు దేవునికి సమర్పించుకొని మనకున్న ప్రతిదీ ఏదైతే ఉందో అవన్నీ దేవునికి సమర్పించుకొని ఆయనకి చెప్పేసి ఆయన కన్నీ చెప్పుకుంటే మాత్రం కంపల్సరిగా దేవుని చూడగలుగుతాం మనం హృదయ చూద్ద కలిగిన వారు కదా దేవుని చూచదురు అని చెప్పబడుతుంది వాక్యము కదా అట్లనే చూడండి ఫస్ట్ యోహన సరే 12th ట్వెల్త్ వస్తున్నాం మనం చదువుకున్నాం కదా అట్లనే ట్వెల్వ్ నుంచి సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ లో కూడా మనం చూసుకుందాం అట్లా ఫస్ట్ జూన్ ఫోర్త్ చాప్టర్ లో ట్వెల్త్ చదివినాం కదా థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇవన్నీ చదువుకుంటూ వస్తుంటే మనకు అర్థం ఆయన ప్రేమ ఆయన ఎంతగా ప్రేమించినోడు ఏసు ప్రభు తెలు ఇక్కడ కదా ఎందుకంటే చూడండి ఆయన ప్రేమయందు సంపూర్ణగునట్లు దీని వలన మనము ఆయనయందు ఎందు నిలిచి ఉన్నామని ఆయన మనయందు యందు తెలుసుకొను చున్నాము ఆయన మనకు తన ఆత్మతో పాలు దయచే దయచ్చేసి ఉన్నాడు ఒకటి ఇక్కడ మన క్లియర్గా అర్థమవుతుంది ఎట్లా అంటే ఆయనని సంపూర్ణంగా మనం ప్రేమించ ప్రేమిస్తున్నామా లేదా ఈ వచనంలోనే తెలిసిపోతాయి ఫస్ట్ జాన్ పూర్తి చెప్పడం మొత్తం మంచి అద్దు మనకు అర్థమవుతుంది మనం నిజంగా మంచి ఫూర్తిగానే మనం ప్రేమిస్తున్నామా లేదా మన హృదయం పూర్త పూర్వకంగా ఆయన స్థుతిస్తున్నామా కదా అంటు కదా దేవుని దేవుని స్థుతిస్తామని మన హృదయం ఎక్కడో ఉంటది అట్లా అందుకే ఇక్కడ వాక్యం చెప్పబోతుంది ఆయన ఎందు నిలిచి ఉన్నామని మనము ఎట్లా తెలుసుకుంటామంటే ఆయన ఆత్మలోనే ఆయన ఆత్మ అనేది మనకి ఇచ్చింది కదా దేవుడు ఆ ఆత్మ ద్వారానే తెలియజేయబడుతుంది మనము నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని నోటితో అన్నంత మాత్రంలా కాదు కానీ క్రియరూపంగా చేస్తే మాత్రం ఆయన కదా ఆ కాలంలో ఆ పోసులు ప్రవక్తులు వీళ్ళంతా కూడా వాళ్ళు చేశారు కాబట్టి ప్రతిదీ సాక్రిఫైస్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుని ప్రేమించినారని రుజువు చెప్పబడుతుంది ఇక్కడ పౌలు సారీ పౌలు దేవుని యొక్క దర్శనాలు చూసినాక ఆయన క్రియారూపంగా మార్చుకున్నాడు పౌలు ఎగ్జాంపుల్ ఆయన్ని అట్లా ఎంతో మంది ప్రవక్తలు ఎంతో మంది అప్పో వీళ్ళందరూ ఉన్నారు కదా అట్లా ఇప్పుడు మన టైంకి వచ్చాం కాబట్టి మనం కూడా చెక్ చేసుకోవాలి మన లైఫ్ ని మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అని అది ఆయనే ప్రేమిస్తున్న మనం ఎంత మాత్రంలే కాదు ఆయన ప్రేమించిన ప్రతిదీ అమలు పరుచుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని సాక్రిఫైస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి చూడండి ట్వెల్వ్ సిక్స్టీన్త్ వచ్చినము ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్టీన్ స్లోగా చదువుకుంటుంద మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటే చూడండి మన తండ్రిని ఈ లోకంలో ఉన్నాడని ఆయన వల్ల ఏజ్ ప్రభు మనకు రక్షణ సమస్తం ఆయన నుంచే కలిగిందని సాక్ష్యం ఇస్తున్నాం మనము మనము సాక్ష్యం చెప్పాలి ఏజ్ ప్రభు కోసమే కదా పంపి ఉన్న మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము ఏసు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకొనునో వాణిలో దేవుని యొక్క దేవుడు నిలిచి ఉన్నాడు అంటే ఏసు ప్రభుని స్వీకరించుకున్న వారు మాత్రమే యేసు ప్రభుని ఎవరైతే రక్షణ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ దేవుడు నిలిచి ఉంటాడని చెప్పబడుతుంది రక్షణ తీసుకుని లేని దేవుని బిడ్డలు కాదు కదా ఎందుకనంటే ఆయన కదా నా ఆత్మ ఉన్నవాడే నా వాడు నా ఆత్మ లేని వాడు నా వాడు కానే కాదంటారు దేవుడు అట్లని ఏసు ప్రభు తన కుమారుడు అంటే ఏసు తన తండ్రి ఈ కుమారునికి ఆ కుమారుడు ఈ లోకం మీదకి వచ్చినాడంటే మనం ఎక్కడ చూస్తాము ఆ యోహన్ సువార్త చాప్టర్ లో సిక్స్టీన్త్ వచ్చినంలో చూస్తాం దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అతిథియ కుమారుడు కాకపోటైనా వాణి అందు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహింపబడ్డాను కాబట్టి ఆయన అందుకే అనుగ్రహంపబడరు ఆయన మనలో నిల్చొని ఉండడానికి మనల్ని ఆయన ప్రేమించింది కాబట్టి ఈ లోకం ఆయన వచ్చిన్నాడు కాబట్టి ఇది చెప్పబడుతుంది ఆయన మనలో ఉన్నాడా లేదా మనం చూసుకోవాలా కదా దేవుడు మనలో ఉన్నాడని అనుకుంటే కాదు కదా దేవుడు నలలో ఉన్నాడంటే అది అబద్ధం నిజంగా దేవుడు మనలో ఉన్నాడంటే నీ క్రియ నీ ఆయన మాటలు గైకులు నచ్చుకుంటేనే ఇదే అట అబద్ధం అంటే ఇక్కడ అబద్ధమైన ప్రవక్తలు వాళ్ళ కొరకు చూసుకుంటే ఇక్కడ ప్రవక్తలనే కాదు ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు నోటి ద్వారా చెప్తున్నారు కానీ క్రియారూపంగానే కానీ వాళ్ళు ఏ మమ్మల్ని ఏ విధంగా జీవిస్తున్నారు మనం ఎవరం చూడము ఏసు మాత్రమే చూసదు మనం వాళ్ళలో ఏ నిలిచి ఉండడం లేదా మనం గ్రహించాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ చేయతని మనం గ్రహించగలుగుతాము లేకపోతే లేదు కదా చూడండి ఆ సిక్స్టీన్త్ వాడు దేవుని అంటూ ఉన్నాడు మనం మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్న వారమై దానిని నమ్ముచున్నాము ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ పాయింట్ వచ్చింది చూస్తున్నారా దేవుని యొక్క ప్రేమ గురించి మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మన మెరిగి ఉన్న దానిని నమ్ముచున్నాము మన దేవుని యొక్క ప్రేమ మనలో దేవుడు మనం ప్రేమిస్తున్నాను మనం నమ్ముతున్నాము ఎందుకంటే మనం రుచి చూసిన వరము దేవుడేమో శిల్వ మరణాన్ని పొంది మన కొరకు ప్రతిది అట్లా ప్రతిదీ ఈ వరల్డ్ లా మంచు కుమారుడుగా వచ్చినప్పుడు ప్రతి దాన్ని రుచి చూసుకుంటేనే వచ్చినాడు యశుప్రభు ఆయన చూపించిన రుచి ఎలాంటిదంటే సిల్వ పొందడము ఆయన ప్రతి మీద సనగడము గుణడము ఆయన తీట్టడము ఆయన మీద ఉమ్ము వేయడం గుద్దడం ఇవన్నీ ఆయన ప్రతిది మన కొరకు ఆ విధంగా రుచి అదిగిన దేవుడు ప్రతిదీ ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఆయన చేసింది యాజ్ కామన్ పర్సన్ లాగా అట్లా రుచి చూసినాడు కానీ ఆయన మంచు కుమారుడు ఆయన అర్థసాక్షి లాగా ఆయన చంపబడ్డగానే ఆయన అర్థసాక్షి లాగానే ఆ నేనన్నా వాక్యంలో నేను చెప్పిన ఏ ప్రభు అర్థసాక్షి అయినడని చెప్పబడుతుంది ఎందుకంటే ఆయన బ్రతుకున్నప్పుడు చంపడం అతసాక్షి కని ఆయనంతలైనా తీర్మానం చేసుకుని ఈ లోకం మీదకి వచ్చిన కాబట్టి అది అతసాక్షి కాదు అంటే పరిశుద్ధుడు కాబట్టి చావాల్సి వచ్చింది అని చెప్పబడుతుంది నార్మల్ గా లోకంకి తెలిసింది ఎట్లా అంటే ఏచు ప్రభు బ్రతుకున్నప్పుడు చంపేసినారు ఆయన అతసాక్షి అని కానీ నాకు దేవుడు నేను దేవుడిని అడిగినప్పుడు ఆయనతో నేను సంభాషణ చేసుకుంటప్పుడు అవును ప్రభ నేను వాక్యం ధ్యానించేటప్పుడు మీరు అర్థసాక్షులు అయినారు అని నేను చెప్పినాను ప్రభా ఆ విధంగా అది సరైన పదమా కాదా మరి ఏంది ప్రభా అడిగినప్పుడు ఆయన నాకు బయలుపరిచింది ఇదే విధం అనమాట ఆయన లోకరీతిగా అర్థసాక్షి కరెక్టే కానీ ఆయన ఏం చెప్పబడుతుందంటే ఏసుప్రభే తీర్మానం చేసుకుని ఈ లోకం మీదకి వచ్చినాడు ఆయన ఆయన డెసిషన్ తీసుకుని ప్రజలని నేను రక్షించుకోవాలని ఎందుకంటే మనం ఐజీ ఫిఫ్టీ త్రీలో చూసినాం కదా ఆయన నలగబడుటకు ఆయనకు ఎంతో ఇష్టమాయను అంటే ఏసుప్రభుకుద్దే ఒప్పుకొని ఈ లోకం మీదకి వచ్చిండడు కాబట్టి అనే పరిశుద్ధుడు అని రుజువు చేసుకోవడానికి ఆయన శిల్వం మరణం మీద విజయం పొందినమాట ఆయన ఆత్మ ఆదరణ మనకి కావడానికే అట్లా నాకు దేవుడు బయలుపరిచినమాట అంటే లోకరీతిగా తెలియని వాళ్ళకందరికైనా అతసాక్షి లాగానే కానీ దేవుని యొక్క రుచి ఎరిగిన వారికి మాత్రము ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు చచ్చేతన తెలియజేయబడుతుంది ఏంటంటే ఆయన దేవుడు అని తెలియజేయడానికి ఆయన అధికారం మనకి ఇవ్వడానికి ఆయన సమస్తం మనకు ఎవ్రీథింగ్ మన హ్యాండ్ లో పెట్టేసి వెళ్ళిపోయింది ఆయన మంచితనం ఆయన ప్రేమ ఆయన విశ్వాసము ఆయన ఏవైతే తొమ్మిది ఆత్మఫలు ఉన్నాయో గలిషన్స్ ఫైవ్ బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద జాయ్ రైచస్నెస్ పీస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించిండడు అట్లా అంటే దేవుని యొక్క ఆత్మచిత గ్రహింపబడుతుంది నాకు నాకు అప్పుడు నేను వాక్యంలో చెప్పిన ఆ రోజు దేవుడు ఏది ప్రభు ఆత్సాక్షి అయినారని ఒక్కరు కూడా నాకు ప్రశ్నించలేదు బా అని అనిపించింది ఆయన ఎట్లా ఆత్మసాక్షి అయినాడని కూడా నాకు ఎవరు కూడా నాకు ప్రశ్నించలేదు తర్వాత నేను దేవుణ్ణి అడిగిన ప్రభా నేను ఈ విధంగా చెప్పిన ఇది కరెక్టా కాదా అని నేను దేవుని అడిగినప్పుడు ఆయన నాకు చూపించిన విధానం బట్టి ఇది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఈ లోకం వచ్చాడు అని తెలియజేయబడ్డది లోకానికి ఏమో ఆ విధంగా కానీ మనం ఎరిగిన వారం కాబట్టి ఆయన పరిశుదు ఆయన ఆత్మ మనకు తోడై ఉండడానికే ఆయన ఈ లోకం మీదకి ఆయన ప్రేమ విధంగా ఈ విధంగా చూపించుకుంటూ వచ్చినమాట అట్లా చూడండి మళ్ళీ ఇక్కడ నమ్ముచున్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉన్నవాడే దేవుని నిలిచి ఉన్నాడు ఎప్పుడైతే మనం ప్రేమని కలిగి నడుచుకుంటామో అప్పుడే మనం దేవుని ఉన్నామని గ్రహించాల దేవునాలో ఉన్నాడు కదా అని గ్రహించాలా దేవునాల్లో నిలబడ్డాడు కదా దేవుణ్ణ దగ్గర సింహాసనం వేసుకొని దేవునాల్లో కూర్చున్నాడు కదా అని మనం గ్రహించుకోవాలి కదా ఇక్కడ అదే చెప్పబడుతుంది ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడని మనకు తెలుసు కానీ ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు మరి దేవుని అందు మనం నిలిచి ఉన్నాము అని అంటే ఇదే ప్రేమ సంతోషము సమాధానము అని మనం చెప్తాం ఫస్ట్ దేవుడి ఖమా ఆ యొక్క ఫ్రూ డెలిషన్స్ ఫైవ్ ట్వంటీ టూ లా ఫ్రూట్స్ కోసం తెలుసుకుంటే పలముల కోసం తెలుసుకుంటే ఫస్ట్ మనం ప్రేమ అని అందులో ప్రేమ సంతోషము సమాధానము తీర్ఘ శాంతము మంచితనము విశ్వాసము స్వాతికము ఆశ కదా ఇవన్నీ అక్కడే చెప్పబడతాయి అందులో ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి మనకి ప్రేమ మళ్ళీ ఆయన ప్రేమ మనం ఎదుగుతున్నాము తెలుసుకుంటున్నాము ఎంత పాపం చేసినా ఆయన క్షమిస్తున్నాడు మన పూర్వీకుల నుంచి తరతరాల నుంచి వస్తున్న ప్రతి పాపమే కానీ శాపమే కానీ ప్రతి దిగ్ని ఆయన ఎవ్రీథింగ్ క్షమించుకుంటేనే వచ్చినాడు అది ఆయన ప్రేమ ఈరోజు అదే ప్రేమ మనకి దేవుడు వాళ్ళ ఆ ప్రేమను ఎంత మంది గ్రహిస్తున్నారు ప్రేమ ఉంది కదా అని అంటాం కానీ మనం ఎట్లా చూపిస్తామంటే ప్రేమ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఆ సరౌండింగ్స్ లక్షల కోసం తీర్చుకున్న అట్లాంటి ప్రేమలు అంటే స్వార్థమైన ప్రేమలు ఉంటాయి లోకంలో కానీ నిజమైన ప్రేమ ఎట్లా అంటే దేవుని యొక్క ఆజ్ఞ వాడు మాత్రమే నిజమైన ప్రేమ చూపిస్తాడు ప్రేమ ఎందు నిలిచి ఉన్నవాడు దేవుని ఎందు నిలిచి ఉండునంటే ఎంత నువ్వెంత రెస్పాన్స్ ఇస్తావు దేవుని యొక్క మాటలకి అప్పుడే నీలో ప్రేమ అనేది ఉంటది కదా ధాన్యాల విషయంలో చూసుకుందాము మనకి ఇప్పుడు ఎవ్రీడే వాక్యంలో అన్న చెప్తుంటే ప్రార్థన మోస్ట్ ఇంపార్టెంట్ అంటాడు అన్న కదా ప్రార్థన బాగా చేయాల ఇన్ని గంటలు ప్రార్థించాలా ఒక అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ వన్ అవర్ 45 ఫైవ్ మినిట్స్ అని ఇట్లా చెప్తా ఉంటాడు అన్న మనకి ఎంకరేజ్మెంట్ చెప్తుంటాడు ఎట్లా ప్రార్థన ఎదుకాలా ఎట్లా ఉండవాలని అది ఒక కమాండ్ ఒక ప్రవక్త ఒక సేవకులాగానే ఒక భక్తులాగానే ఏ విధంగా ఒక విధంగా అయితే మన వరకు వచ్చింది ఒక వర్డ్ అయితే మనం వింటున్నాం ప్రార్థించాలి ఎవ్రీడే ఎవ్రీడే ఇన్ అవర్స్ ప్రార్థించాలా స్టేజ్ మీద ఎక్కాలంటే మినిమం సిక్స్ అవర్స్ ఉండి ప్రా స్టేజ్ మీద ఎక్కాలి అని మనం మొన్న విన్నాం వాక్యంలో అంటే ఒక సౌండ్ మనకు వస్తుంది ఒక వాయిస్ అనేది మనం వింటున్నాం ఆ వాయిస్ దేవుని నుంచి వస్తుంది కదా దేవుడే కదా ఆ కమాయిండ్ ఇచ్చింది ప్రార్థించమని మరి దేవుడు ఆ కమాండ్ ఇచ్చినాక అది మనం పాటించాల అది పాటిస్తేనే నీలో ప్రేమ ఉన్నట్లు అది పాటించకపోతే ప్రేమ లేనట్లే ఇంకా కదా చాలా మంది అనుకుంటాం ఆయనే అంటే ప్రేమయందు నిలిచి ఉండడము దేవుని ఆ దేవుని ఎందు నిలిచి ఉండడం అంటే ఆయన ఆజ్ఞ కై ఆయన ఇప్పుడు ఒక వర్డ్ మనకు వచ్చింది కమాయిన్ మనకు వచ్చింది ఆ కమాయిని మనకు ఫాలో అయితేనే మనం ఆయన ప్రేమించిన వారు మనం తెలియజేయబోతుంది ఆయన అప్పుడు మనలో ఉంటాడు కదా సెవెంటీన్త్ వచ్చిన మనం చూసుకుంటే కూడా దేవుని వాణి నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు తీర్పు దిన మనకు ధైర్యము కలుగున్నట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది చూడండి ఆయనే మనము గ్రైండ్ చేది ఏంటంటే ఈ లోకంలో చాలా లోకం విషయంగా ఆత్మగా చూసుకుంటే లోకంలోనేమో ఇప్పుడే మనకు తీరుకురావాలా ఇప్పుడే మనకు అన్ని జరిగిపోవాలి ఇప్పుడే నాకు కరెక్ట్గా ఉండాలి ఇట్లా ఉంటది లోకంది కానీ ఈ లోకంలో నువ్వు ఇవన్నీ చేయాలా నేను లోకంలో మంచి పెద్ద పెద్ద తెచ్చుకోవాలా ఈ లోకంలో అంతతో నేను సావాసం కలిగి మంచి నడుచుకోవాలి ఇవన్నీ థాట్స్ అనేది ఈ లోకం వైపు కానీ అదే విధంగా నీకు ప్రాణం ఉన్నంత వరకు నీకు జీవం ఉన్నంత వరకు ఈ లోకంలో నువ్వు బ్రతికినంత వరకు ఈ లోకంలో నీ మంచితనం పొందుకుంటూ దేవుని సంగతికి వెళ్తాం దేవుని ఎదుట నిలబడినప్పుడు ఆ తీర్పు ఈ లోకంలో జరిగే తీర్పు ఈ లోకంలోనే ఉంటుంది ఈ లోకంలో ఏ తీర్పు జరగాలో అది ఇక్కడనే జరిగిపోతుంది అంతా తర్వాత మనం దేవుని ఎదుట నిలబ మనంటే మన టైము మన కాలం దేవుని చిత్తం ఎంతవరకైతే ఉందో మరణం లేదన్నాడు దేవుడు ఆత్మకి మరణమే లేదు ఆ మరణం ఎప్పుడు వస్తుందన్నా దేవుని ఎదుట నిలవబడినప్పుడు మంచి వాళ్ళకి మంచి ఫ్రూట్స్ చెడ వాళ్ళకి చెడ ఫ్రూట్స్ అక్కడ తీర్పు అనేది జరగబడుతుంది కాబట్టి ధైర్యం కలిగాడం అంటే దేవుని యొక్క ఆజ్ఞని ప్రేమించిన వారే ధైర్యంగా ఉండగలుగుతారు ఆయన యుద్ధట ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఆ ఇప్పుడు రెవల్యూషన్ లో రాసిన యోహాను జాన్ అయినది మరి దేవుని యొక్క దర్శనాలు ఎట్లా చూసిండ ఆయన దేవుని యొక్క దర్శనం చూసిండు ఇవన్నీ చూసేటప్పుడు ఆయన దేవునితో సంభాషించినప్పుడు ఆయన పద్మాసుల మధ్యలో పడేసినప్పుడు ఆయన బాధ ఆయన వేదన ఆయన దుఃఖం ఎట్లా ఉన్నదో ఆయన శరీరానికి కానీ ఆయన ఆత్మలందు ఎంతో సంతోషంగా ఎంతో ధైర్యంగా బలంగా స్ట్రాంగ్ గా ప్రేమగా ఉన్నాడు ఆయన కదా అందుకే ఆయన ధైర్యంగా దేవుని ఎద్దుట ఉన్నాడు ఆయన తీర్పులోకి రాలేదు మంచి తీర్పు పొందుకున్నాడు గుడ్ పర్సన్ అని అది ఒక మంచి పేరు ఆయనకుంది కదా అట్లనే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు మనం తల దించుకున్న వారి తల ఎత్తుకున్న వారిలాగా మరి ఏ విధంగా ఉంటామో మనం ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో చెప్తున్నాం కదా నార్మల్ గా నా విషయంలో నేను చెప్తున్నాను వాక్యం విన్నంతసేపు బాగుంటాం వాక్యం నుంచి కొంచెము బయటకు వచ్చినమా సేవకి వెళ్ళినప్పుడే కానీ ప్రార్థనలు ఉన్నప్పుడే కానీ వాక్యం ఆ యొక్క ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే అబ్బా మంచిగా దేవుని యొక్క లో ఉంటున్నాను కదా అని అనిపిస్తాను తర్వాత మన ఇంట్లోకి ఎవరైనా రావడమే కానీ ఫ్రెండ్స్ రావడమే కానీ వాళ్ళు అక్కడిక్కడ పోతే అక్కడ తెలుస్తుంది అయ్యో ఇంతసేపు వాక్యం ఈ విధంగా ఉంది నేను వాక్యం నుంచి బయటికి వస్తే ఎట్లా ఉంది చూడ అని తెలియజేయబడతాది కదా విన్నంత వరకు మనం ఎట్లుంటాం అంటే అవును కరెక్ట్ ఇట్లా చేయాలి అని అనుకుంటాం అక్కడి నుంచి మూమెంట్ బయటకు వచ్చినామా కథం అన్ని మర్చిపోతాం అట్లా అనమాట అందుకే మనం దేవుని ఎదుట ఆయన్ని అందు మనము నమ్మకంగా జీవించాల నమ్మకంగా ఉండాలి అన్నప్పుడు ఆయన తీర్పు తినందు మనం ధైర్యంగా ఉండాలి అన్నప్పుడు ఈ ఎవరైతే ఈ పెద్ద ప్రభక్తులు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళంతా ధైర్యంగా దేవుని సన్నిధిలో ఉన్నారు కదా తీర్పు తిన ముందు చూడండి అప్పుడే తీర్పు అనేది వస్తుంది మంచి వారికి మంచి తీర్పు చెడ్డ వారికి చెడ్డ తీర్పు కదా మంచి వరకేమో మంచి తీర్పు దించినప్పుడు వాళ్ళకు ధైర్యం అనేది ఇంకా ఆ బ్యాడ్ గా జీవించేవారు ఈ లోకంలో ఆ ఏమంటారు ఏషా వంటి జీవితం కలిగిన వారికి వాళ్ళకు ఆత్మకి మరణం అందుకే అలాంటి ఎలాంటి ఆత్మలు కూడా అసలు ఆత్మకి మరణం లేదు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఒక్కటి గ్రహించాలి ఎప్పుడు దేవుని యొక్క బిడలకు ఆయన ఆత్మకి మరణం ఎందుకు ఉండదు అని అంటే ఆయన ఆజ్ఞలు గైకొని నడుచుకున్న వారికి మాత్రమే మరణం ఉండదు ఆయన ఆత్మ పొందుకున్న వారికి మాత్రము ఆయన ఆత్మ ఆరపేసుకొని ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించుకొని విచలవిడిగా జీవించిన వారికి మాత్రము శిక్ష అనేది ఉంటుంది అందుకే ఇక్కడ ధైర్యంగా చెప్పబడుతుంది వాక్యము తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగి ఉన్నట్లు దీని వలన ప్రేమ మనలో సంపూర్ణమై చేయబడి ఉన్నదని ఎలయనగా ఆయన ఎడ్జివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అడ్జివారమై ఉన్నాము ప్రేమలో భయం ఎందుకు ప్రేమలో భయం ఉండదు చూస్తున్నారా చాలా ఆ ప్రేమలో కూడా స్వార్థాలు అవి ఉంటాయి కానీ ఇక్కడ దేవుడిచ్చే ప్రేమ ఎట్టుందంటే ధైర్యంగా ఉంటుంది మనకు దేవుడి ప్రేమ ఆయన ప్రేమ ద్వారా మనం అన్ని గెలుచుకుంటాం కదా ఎట్లా అంటే చాలా మంది సిగ్గుపడతా ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క స్వాత ప్రకటన చేయడానికి పాటలు పాడడానికి సిగ్గుపడతారు దేవుని కొరికి ఏమైనా త్యాగపూర్వకంగా చేసుకొని ముందుకు వెళ్దామా వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు అట్లా ఆయన ప్రేమ పెట్టుకుంటాం కానీ ఆ భయపడుకుంటే సిగ్గుపడకుంటే అట్లా ఉంటుంది కానీ ఇక్కడనేమో దేవుడి ఇచ్చే ప్రేమ ఎట్లుంటుంది అంటే అసలు వాళ్ళకి భయం అనేది ఉండదు అన్నిట్లో వాళ్ళు ధైర్యంగా భయభక్తి కలిగే జీవితం వరకు ఉంటది కదా ఏదైతే ఎలి ఆయన ఎట్టివాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారం అయి ఉన్నాము తర్వాత ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమతో భయం ఉండ ప్రేమలో భయం ఉండదు కాదు పూర్ణ ప్రేమ భయమును వెళ్ళగవచ్చును భయము దండలతో నుండి కూడినది అంటే భయము ఒక భయం ఎట్లు వస్తుందంటే కొంతమంది భయపెట్టిస్తుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులే ఉన్నారు పిల్లలకి ఎంత ప్రేమ చూపించాలో చూపించాలి కానీ వాళ్ళు చూపించే ప్రేమ ఎట్లుంటుందంటే భయపెట్టేయడం కొంచెము కొంచెమేము ప్రేమ చూపించడం అంటే ఇవన్నీ ఒక రూల్ ఆ భయం అంటే ప్రేమ ఉంది కానీ వాళ్ళకి భయపెట్టేస్తాడు ఆ ప్రేమకే అర్థం ఉంది కొన్ని ప్రేమలకు అర్థం లేదు ఆ చాలే ఉంది కదా ప్రేమ అని అనుకుంటాం కానీ ఈ ప్రేమ ఎట్లాంటిది అంటే ప్రేమ ఇలాంటిదంటే ఆయన్ని ఎంత ప్రేమిస్తాడో అంత శిక్ష కూడా పెడతాడో అంత ఉగ్రత కూడా చూపిస్తాడు దేవుడు నా దేవుడు అన్నిటికీ శేమిసాలే అని నువ్వు తప్పులు చేసుకుంట పోతే దానికి శిక్ష అనేది ఉంటుంది అందుకే ప్రేమలో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి కదా ప్రేమతో వచ్చేది ప్రతిదీ మనం గెలుచుకుంటాం ఎట్లను ఎందుకు మనం గెలుచుకోగలుగుతున్నాం అంటే ఇచ్చిన శిక్షని వాళ్ళతో ధృవీకరించుకోదు కదా ఆయన అంటారు మనము అందులో చూస్తాము ఆయన అంటాడు అనను ప్రావప్స్ లో మనం చదువుతాము ఆయన గద్దింపుకు లోబడి జీవించాలని కదా ఆయన గద్దింపుకు లోబడి జీవిస్తామంటే ఆయన ప్రేమకి నువ్వు ఆయన కాబట్టి నేను గద్దిస్తుంది ఒకవేళ ఆయన గద్దించకపోతే ఈ ఆత్మ కలిపోతుంది మన నరకంలా అని ఉంటారు మనం అంతకు ముందు కూడా ఈ వాక్యం ధ్యానించుకున్నాము ఆయన ప్రేమ ఉంటేనే ఆయన గద్దింపుకి లోబడి మనం నడుచుకుంటాము లేకపోతే మనము ఆత్మ అనేది నలిగిపోతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతే ఈ లోకంలో పడిన ఆ ప్రతిదీ ఏదైతే నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు చేయబడుతున్నావో ఎందు కొరకు ఈ లోకంలో నువ్వు ఉన్నావో నీకు అప్పచెప్పిన పని ఏంటిదో ఇవన్నీ ఆ వెళ్ళిపోతాయి అందుకే ఆయనకి మనం భయపడి లోబడి జీవిస్తేనే ఆ మనం గెలుచుకోగలుగుతాము ఆయన ఎదుట మంచి తీర్పు మనము పొందగలుగుతాము చూడండి ఇక్కడ తిమోతి ఫస్ట్ తిమోతి సిక్స్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ సెవెంటీన్ ఎయిటీన్ ట్వంటీ వరకు ఫస్ట్ తిమోతి సిక్స్త్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్స్ చూడండి సో తేజస్ ఎవరైనా చదువుతారా ఒకసారి ఫస్ట్ థిమ్ వచ్చి సిక్స్త్ ఇచ్చి అప్పుడు సిక్స్టీన్త్ వస్ట్ చదువారు ఒకసారి సరే సిక్స్ సిక్స్టీన్ అక్క అవున్ బ్రదర్ ఫస్ట్ సిక్స్త్ చాప్టర్ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి గాక ఆమె థ్యాంక్ బ్రదర్ చూసారా ఇక్కడ ఈ వచనం ఎందుకు చెప్పబడుతుందంటే ఆ దేవుణ్ణి మనం చూస్తామో లేదో కానీ మనం నార్మల్గా బైబుల్లో మనం చూసుకుంటే జెనసిక్స్ లోనే కానీ ఎక్సోడస్ లోనే చూసుకుంటే కానీ ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఎవరు యాకోబో ఆయన ఏం చేసిందంటే దేవునితో యుద్ధం చేసి ఆయన మంచి పేరు పొందుకున్నాడు కదా యాకో మనం ఇక్కడ చూసామంటే జెనసిక్స్ థర్టీ టూలో ఉంటుంది థర్టీకి వచ్చిన ఎక్సోడస్ థర్టీ త్రీ ట్వంటీ ఇందులో చదివితే మనకు అర్థమవుతుంది అయితే ఆ ఇక్కడనేమో సమీపించడాన్ని తేజస్సులో మనం పోవాలి అనంటే ఇక్కడ చూడండి మోసే దేవుని అంటే నిజ స్వరూపము వెనక నుంచి ఆయన చూసిండు అంటే ఆయన పద్యాగ్ఞలు కరెక్ట్ గా పాటించి కాబట్టి ఎట్లీస్ట్ చూడగలిగినాడు నెక్స్ట్ ఈయన ఉన్నాడు కదా ఆకోబు యాకోబు కూడా దేవునితో యుద్ధం చేసి పేరు పొందుకున్నాడు కదా ఆయన మోసకరమైన నియమం అనేది ఆయనకు నచ్చలేదు ఆయన ఆ విధంగా ఉన్నంత వరకు ఆయన బాధ బాధకరంగానే జీవించినాడు యాకోబో ఆయన ఒక దాసల్లాగా పనిచేయాల్సి వచ్చింది వాళ్ళ కుటుంబం వాళ్ళ మామ వాళ్ళ దగ్గర అవన్నీ చేస్తు అన్ని చేస్తున్నాడు ఆయనకి ప్రేమించిన ఆయన మనుషుని ప్రేమించేవుని ప్రేమించలే ఏదో ఆయన చేసుకున్నాడు ఆయన లైఫ్ అనేది కొనసాగింపబడ్డది కానీ ఒక టైం అనేది వచ్చింది ఆ లో ఆయన దేవుని దగ్గర యుద్ధం చేసినా లేదా ఆయన ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు దేవునితో యుద్ధం చేసినాడు ఆయన పేరు పొందుకున్నాడు ఇజ్రాయలేస్ అనే పేరు చేయబడ్డారు ఆ సమీపించడాన్ని తేజస్సులోకి పోవాలనంటే ఈ లోకంలో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు చూడగలిగినారు ఇప్పుడు మన టైం వచ్చింది మన టైంలో మనం ఎట్లా చూడగలుగుతాం యేసుప్రభుని ఆ ఇంతకు ముందు మనం చూసుకున్నాం వాక్యంలో యదార్థులు యుద్ధం కలిగిన దేవుని చూడ్చారని మనము విన్నాము విన్నాక సమీపించిన రాని తేజస్సులోకి మనం పోవాలి ఆ ప్లేస్ లో మనం ఉండాలి అంటే ఆత్మచేతనే కదా మనం పోవాలా నువ్వు పోవాలంటే ప్రార్థనలు ఉంటే అక్కడ వరకు నువ్వు వెళ్ళగలుగుతావు ఇప్పుడు నేను యోహాన్ని చూసిన కదా దేవుని ఆయన తేజస్సుని ఆయన యొక్క దర్శనాలు చూసినా అంటే దేవుని యొక్క ఆ మొత్తం విజన్ని దేవుని మొత్తం ఆయన యోహాను ఎందుకంటే ఆయన గుడ్డివాడైన హృదయంలో యేసుప్రభుని ఆయన చూసింది ఆయన ఆయన ఆత్మచేత కైనా ఎందుకంటే సమీపింప రాణి తేజస్సులు ఆయన పోయినారు కాబట్టి మళ్ళీ అమరత్వము ఆయన్నదే యేసు ప్రభుదే సమస్తం ఆయన్నదే దేవుడు దేవుడిస్తేనే నీకు ప్రేమ ఆయన నీకు ప్రేమ నీ దగ్గర ప్రేమ లేనట్లే ఆయన ఇస్తేనే సమాధానము ఆయన ఇస్తేనే మంచితనము ఆయన సమస్తము ఆయన ఇవ్వండి నువ్వు ఎట్లా ఆయన దగ్గర తేజస్సు అంటే దేవుని ఎవరైతే ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేసుకుని ఆయన సమతికి వెళ్తారో ఆయన అన్నాడు కదా తీర్పు దినం రోజు ధైర్యంగా కలిగినట్లు దేని వలన ప్రేమ మనలో పరిపూర్ణమైనట్లు అంటే ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే అపోస్తులు ఉన్నారో ప్రవక్తలు ఉన్నారో వీళ్ళంతా ఆ యొక్క తేజలకు పోయినారనమాట దేవుని వాళ్ళు ఉన్నారు కాబట్టి చూడగలుగుతున్నారు దేవుని యొక్క ఆయన యొక్క మంచితనము ఆయన యొక్క ఎవ్రీ క్వాలిటీస్ వాళ్ళు చూడగలిగినారు కదా ఎందుకంటే మనుషులను ఎవడైనా ఆయన చూడలేదు మనం ఎవరం ఆయన చూడలేదు చూడాలి అని అనుకుంటే ఒకటే ఆయన రాకడ టైంలోనే యేసు ప్రభు యొక్క రాకడ టైంలోనే ఆయనను చూడగలుగుతాయి ఈ లోకమంతటా చూడగలుగుతుంది ఆయనని ఆ చూస్తుని ఆయనని ఆయన ఎట్లయితే ఈ భూమి మీద వచ్చినడో అట్లని ద ఫస్ట్ కమింగ్ ఏ విధంగా అయితే వచ్చినో ఆయన ఎట్లయితే ఆయన సినిమా మరణం పొందినాక ఆయన పరలోక రాజ్యానికి పోయిన ఆయన ఏ విధంగా తెలియపోయినారో అట్లనే తిరిగి ఈ లోకం మీద కోసం మనం రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ లో కూడా మనం చూస్తాం కదా రూమ్ కొట్టుకుని ఎంతో మంది అంటే దేవుణ్ణి చూడడానికి వాళ్ళు దేవుణ్ణి బిడలేమో సంతోషించి ఆనందిస్తారు కానీ తెలియని వాళ్ళంతా అన్యులు ఎంతమంది వాళ్ళంతా భయపడతారు కదా అందుకే ఆయన తేజస్సుని మనం చూడాలి ఆయనని ఆయన అమరత్వం కలిగిన వాడు మళ్ళీ ఈ మనుషులను ఎవ్వరు కూడా ఆయన చూడలేదు కానీ ఆయన చూడాలి వాళ్ళకందరికీ ఆయన చూడాలనే ఆశ ఉంది నేను చెప్తున్నాను కదా ఒక కళ నాకు పడ్డది నేను ఆ కళలో బాగా ఏడుస్తున్నా ఏడుస్తున్నా దేవుని నిన్ను చూడాలని నేను చూడాలని నేను ఈ విధంగా ఏడుస్తున్నా ఆ కళ అక్కడికే ఆ కళ వచ్చినా కూడా ఎంతో సై కూడా ఇలా ఐదు పది నిమిషాలు కూడా కాలేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే ఎందుకు ఇట్లా పడ్డది కళ్ళని నేను చాలా బాధపడాలో సంతోషించి నాకు అర్థం కాలి ఇప్పటికీ నాకు డౌట్ గానే ఉంది అది ఇంకా నేను ఆ నేను సమాధానం తీసుకోలేకపోయినా ఆ కళ్ళకి నాకు సమాధానం రావడం నేను దేవుణ్ణి అడగాల అట్లా ఆయన కళ్ళల రూపంలో కానీ విజన్స్ వారని ఏ విధంగా నేను మాట్లాడుతూ ఉంటాను నేను చూడాలి అని కదా కానీ ఆ మనుషులలో ఎవరు కూడా ఆయన చూడలేరు ఎందుకు చూడలేరు అంటే ఆ చెప్పబడుతుంది కదా శుద్ధి కలిగిన వారే ఆయన చూడగలుగుతామని నాకు అప్పుడు అర్థమైంది ఈ లోకంలో ఆయనని చూడాలి బ్రతుకున్నప్పుడే మనం చూడాలి మన ఆత్మ ఆయన కొరకే ఆ సంపూర్ణంగా చేసుకొని ఆయన దగ్గరికి పోవాలి ఆయన తేజస్సులో అంటే హృదయం శుద్ధి ఉండాలి కదా ఎందుకంటే ఈ వాక్యం నీకు మీకు చెప్తున్నానేమో కానీ నేను అట్లా అనుకోను ఈ వాక్యం దేవుడు నాతోటే మాట్లాడుతున్నాను నాకే చెప్తున్నానని అనుకుంటా ఎందుకంటే నేను ఇతరులకు చెప్తున్నానని ఎప్పుడు అట్లా అనుకోను నాకు ఒక్కటే నా ఆలోచన ఏ వాక్యమైనా దేవుడు నాతో మాట్లాడాలని ఈ ఉద్దేశంతో వాక్యం చెప్తా ఇతరులకు చెప్పడానికి నాకు రాదు నాది నాకు దేవుడు ఈ విధంగా మాట్లాడతాడు కదా అనేలాగా నాకు అట్లా నా జీవితంలో నేను నా విధంగా వెళ్ళిపోతున్నా అట్లా అందుకే ఈ మనుషులు ఎవరైతే ఉన్నారు ఆయన చూడరు మళ్ళీ ఎవరు కూడా చూడనేరుడు ఆయనకు ఘనత శ్వాసతమైన ప్రభావం కలిగి ఉన్నవాడు గనక ఆమె కదా ఆయనని చూడాలి అంటే ఆయన తేజస్సు పోవాలంటే ఈ లోకంలో ఉన్నవారు దేవుని బిడ్డలే కానీ దేవుని తెలియని వారే కానీ ఎవరు ఎందుకంటే ఈ సమస్తము ఈ భూమి ఆకాశంలో ఏచిపడవు వల్లనే కలిగినాయి కదా అది అంతము ఆయనదే కాబట్టి అల్పఓమేగా ఆయననే ఆయనే ఆయనే వచ్చేంత వరకు ఇంకా మనకు అవకాశం ఉంది మన జీవితం సరిదిద్దుకోవడానికి ఆయన అమ అమరత్వమని కానీ ఆయన మంచితనం కానీ ఆయన ఎవ్రీథింగ్ ఆయన తేజస్సులో మనం పోవాలి అని అంటే అవన్నీ క్వాలిటీస్ మనం ధరించుకుంటేనే ఆయన చూడగలుగుతాం ఫస్ట్ థింగ్ ప్రేమ మనకి ఇంపార్టెంట్ ప్రేమ ఉంటే సమస్తం జయించిన వారమే కదా యశ్ ప్రభుడు ప్రేమ తోటి ప్రతిదీ జయించాడు మనకి ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది ఇవి ఆయన సినిమా మరణ పైన ఆయన మంచితనం వదిలేసిపోయింది కాబట్టి ఆ మంచితనం మనం పట్టుకోవాలా కదా ప్రేమ కూడా ఒక జీవి మంచితనం కూడా ఒక జీవి అని మనం విన్నాం అట్లా ఆయనని ఆయన ఆ యొక్క తేజస్సులో మనం చూడాలి అని అనుకుంటే ఆ విధంగా మనం పోవాలి అనుకుంటే కాదు ప్రయత్నించాలా చేయాలా ముందుకు వెళ్ళాలా ఎంతగా ప్రాధాన్యత చేస్తే ఆయన సన్నిధిలో మనం చేరుగుతాము ఆత్మచేత బ్రతుకున్నప్పుడే కదా అలా ఆయన ఇంకోటి కూడా చెప్పింది మన ఆత్మకి చావు అనేది ఉండదు చావు ఆయన ఎదుట నిలబడినప్పుడే నీకు అప్పుడు తెలుసదు చావ మరణం అని ఆత్మకి లాస్ట్ కొరెంతియన్స్ థర్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ వచనంలో మనం చూసుకుంటే ఒకసారి ఫస్ట్ యోహన్ ఫోర్త్ చాప్టర్ లో ట్వంటీ వచనంలో చూద్దాం ఒకసారి నేను ఎయిటీ నుంచి చదువుకుంటున్నా ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలుగొట్టను భయము దండతో నుండి కూడినది భయము దండలతో కూడినది బయపడువాడు భయపడిన ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు అయితే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాము మొదట మన ప్రేమించింది మొన్న రవి అన్న పెట్టిన మనకి వాక్యము ఫస్ట్ లవ్ దేవుంది సెకండ్ ఆయన మనల్ని అంటే మనం ఆయన ప్రేమించాలి కదా నేను ఆ రోజు చదివిన ద ఫస్ట్ లవ్ దేవు ఇక్కడ కూడా అదే ఉంది మొద ఆయన మొదటి మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము చూడండి ఇదే ఫస్ట్ రవన్న పెట్టిన వాక్యము మనకి గ్రూప్ లోని దీంట్లో కేబీపీఎం లోని పెట్టినడన్నా చూడండి మీరు ఎప్పుడైనా చదవండి అందులో ఇంగ్లీష్ లో మంచి పెట్టినడన్నా మొదటి ప్రేమ దైవుంది తర్వాత మనం ఆయన ప్రేమిస్తున్నాము ఆయన ఆయన్ని మొదటి మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాము ఆయన ఫస్ట్ మనం ప్రేమించను కాబట్టి మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం అది నెక్స్ట్ ట్వంటీ చూడండి ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని దేశించిన ఎడ అతడు ఆ బద్ధికుడు తను చూచిన చూచిన తన సహోదరుని ప్రేమను వాడు తన చూడ చూడాలని దేవుని ప్రేమించట్లేదు ఒకటే చిన్న చిన్న వర్డ్ ఒకటే ఆ దేవుడు మనకి ఏమని చెప్పిండు నిను వాళ్ళని పొరుగు నువ్వు అది చేయకపోతే అబద్ధమే అది చేస్తే ఆ నిజం ఆయన మాటను అంగీకరించిన వారం అవుతాం అనమాట అందుకే లూక్ సిక్స్ ట్వంటీ సెవెన్ లో ఉంటది లవ్ యువర్ ఎనిమీస్ లుక్ సిక్స్ లవ్ యువర్ ఎనిమీస్ అని అంటే మనకు శత్రువులు ఎవరు అని అనుకుంటామంటే ఈ లోకంలో మట్టుకైతే మన శత్రువులు మన తల్లియే కానీ అక్కజనులే కానీ అన్నదమ్ములే ఈ విధంగా ఎప్పుడైతే గొడవ అయిందంటే వీళ్ళు నాకు శత్రువు అని కదా వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా అంటున్నారు లోకానికి తెలియదు కాబట్టి వాళ్ళు గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు కానీ దేవుణ్ణి రుచి ఎదిగిన వారు కూడా అట్లనే అనుకుంటే ఏం లాభము ఆత్మలో మనం గ్రహించాలి కదా వాళ్ళు ద్వేషిస్తున్నారంటే వాళ్ళు దుష్టుడు కాబట్టి ద్వేషిస్తున్నారు కానీ ఆ పర్సన్ అయితే మంచివాడే కదా ఎవరైతే ఎద్దుట మనతో గొడవ పెట్టుకుంటారో ఎవరైతే మనతో ఆ మన సరౌండింగ్స్ లలో చూస్తూ వాళ్ళ వాళ్ళని పగ వాళ్ళు అయిపోతారు కదా అంటే మనుషులు పగ వాళ్ళు అయిపోతున్నారు కానీ వాళ్ళలో దురాత్మ ఉండి పగ వాళ్ళలాగా చేస్తుంది మన దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే ఎవరైతే ఆ విధంగా ఉన్నారో వాళ్ళలో ఉన్న దృష్టిని వెలగొట్టి ఏచుకృష్ణంలో వాళ్ళలో ఉన్న ప్రతి దురాత్మలని ఏచుకృష్ణ గద్దించి వెలగొట్టేసేసి ఆ మనుషులని ఒక కుటుంబం ఒక ఐక్యతగా ఒక ప్రేమగా వాళ్ళు పెడితేనే అప్పుడు ఆ దేవుని ప్రేమించిన వరం అవుతాం కదా అందుకే లవ్ యూర్ ఎనిమీస్ అని చెప్పింది దేవుడు మనకు ఎనిమీస్ ఈ లోకంలో ఎవరు లేరు మనకి ఎనిమీ అంటేనే సైతాన్ ఇంకా దాని మించింది ఇంకా మనకి ఏది లేదు కానీ ఈ లోకం మనుషులని అనుకుంటారు మనుషులకు తెలియదు కాబట్టి ఆ విధంగా మనకు తెలిసిన వరం మనం ఏం వాళ్ళని ఉన్న ప్రతి ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలుగొట్టేసేయాలా కదా ఎలుగొట్టేసినాక అప్పుడు వాళ్ళిద్దరు పగ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కలుచుకుంటారు ఎప్పుడైతే వాళ్ళు సమాధానం పడతారో ఆడ ప్రేమ అనేది కలుగుతుంది ప్రేమ కలుగుతుంది లాస్ట్ వచ్చినాము చిన్నది ఫస్ట్ కొరెన్థియన్స్ థర్టీన్త్ చాప్టర్ థర్టీన్త్ వచ్చినప్పుడు చూసుకుంటే కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచున్నట్లు వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే వీటన్నిటికంటే కదా మనకు విశ్వాసం ఉన్న నిరీక్షణ ఉన్న ప్రేమ ఉన్న ఈ మూడిట్ల నిలిచిన వాటి అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమనే ప్రేమ అని చెప్పబడుతుంది కదా లాస్ట్ వర్డ్ అంటే ఆ నువ్వు వెయిట్ చేసిన ఆ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని నువ్వు లవ్ చేసినావు అని ఆ పర్సన్ నేను వస్తున్నా దగ్గరికి కొంచెం వెయిట్ చేయి అని సరే నేను వెయిట్ చేస్తున్నానంటాను ఏ టైం వరకు వస్తుంటే త్రీ వరకు వస్తున్నాడు సరే త్రీ వరకు నేను వెయిట్ చేశాను అనడం ఆ త్రీ కూడా దాటిపోయిందే అనుకుందాం అప్పుడు ప్రేమించిన పర్సన్ కోపం వస్తుందా లేకపోతే ఆయన ఇంకా ఓపికతో వెయిట్ చేసి ఉంటాడా కదా ఇప్పుడు మన దేవుడు ఈ లోకం మీదకి రాబోతున్నాడు ఆయన వస్తున్నాడు మనకు తెలుసు యశప్రభుడు రాని ఉన్నాడు ఆయన కోసం మనం నిరీక్షణ కలిగి ఉన్నాం కదా మనకు విశ్వాసం ఉంది కాబట్టి నిరీక్షణ చూడు ఒక పర్సన్ని మనం ప్రేమించినాము ఆ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళాలి అని అనుకుంటే నార్మల్ గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా ఒక పర్సన్ని ప్రేమించినాక ఆ పర్సన్ దగ్గరికి నువ్వు రీచ్ కావాలా వాళ్ళ టైంలో పను వాళ్ళకి చేరుకోవాలి అని అంటే విశ్వాసం ఉంటనే కదా నువ్వు వెయిట్ చేస్తావు విశ్వాసం ఉంది కాబట్టి నువ్వు వెయిట్ చేసినావు వెయిట్ చేసినాక ఇంకా రావట్లేదంటే నీ టైం దాటిపోయింది త్రీ త్రీ ఓ క్లాక్ నేను వస్తా రీచ్ అవుతా నీ దగ్గరికి అని చెప్పినాక కూడా త్రీ దాటిపోయింది ఫైవ్ అయింది అప్పటికి కూడా నువ్వు వెయిట్ చేసి ఉంటావా తిరిగి వెళ్ళిపోతావా ప్రేమించిన వారు వాళ్ళు వరకు అట్లనే వెయిట్ చేస్తారు కదా ఇది కూడా అంతే మనం దేవుని ప్రేమించిన వారం కాబట్టి ఆయన రాకడా రాబోతుంది అని మనకు తెలిసింది కాబట్టి మనకు విశ్వాసం ఉంది నిరీక్షణ ఇంకా ఎక్కువ ఉండాల ఎందుకంటే మనం వెయిట్ చేయాలి ఆయన కోసము ఆ వెయిటింగ్ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఎప్పుడైతే ఆయన సంపూర్తిగా ప్రేమిస్తావు యేసుప్రభుని అప్పుడే నువ్వు వెయిట్ చేయగలుగుతావు ఆయన కొరకు ఆయన వచ్చే టైం వరకు నువ్వు సిద్ధమై ఉంటావు చివరికి అడేం గెలుస్తుంది ప్రేమనే కదా శ్రేష్టమైనది ప్రేమనే ఇక ప్రేమ ఇంకా ఏది లేదు అందుకే దేవుడు కమెంట్స్ లా అది సారీ కమెంట్స్ కదా ప్రూఫ్ఫుల్ ఫ్రూట్ ఫుల్స్లల్లా ఈ యొక్క తొమ్మిది ఆత్ ఆత్మఫలముల ఫస్ట్ది ఆయన ఇచ్చినది వర్డ్ ప్రేమని మరి చివరికి కూడా ఆసక్తి తోటి పొందుకోవాలి ప్రేమని కదా టైం అయిపోతుంది ఇంకా నిర్లక్ష్యమైన జీవితం అనంటే అది కాదు అది రూటు మళ్ళా వేరేకి వెళ్ళిపోతుంది అందుకే ఆయన చెప్పింది ఒకటే కాగా విశ్వాసము వలన మనకి ఏమొస్తుంది నిరీక్షణ వస్తుంది నిరీక్షణ వల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రేమ పుట్టాల ఇవి మూడింటి కంటే అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రేమని కాబట్టి చివరికి మనము ప్రేమ అనేది గెలుచుకోవాలి ఇదని మన దేవుడు మనతో మాట్లాడింది మన దేవుడు ఇచ్చిన మాట దాకా ప్రార్థన చేసుకుందాము వైష్ఠ దేవా కృపణ తండ్రి దేవా సుప్లవానికి లెక్కలేని వందలు కృతజ్ఞత రాస్తూ తెలుస్తూ వైష్ఠ ఒక సర్వశక్తి మంత్రుల సర్వాధికారిని వందన తండ్రి జీవం కలిగిన దేవానికి వందలుతండి దేవాన్ని ఎంతగానో ప్రభా మమ్మల్ని ప్రేమించిన ప్రభా అయినా కానీ ప్రభ ప్రతి పాపము శాపము మా రోగములు మా వ్యసనాలని అన్నింటినీ కూడా ప్రభా మీరు కలిగి వేసే శుద్ధికరించే ప్రభా నీ యొక్క పరిశుద్ధులు మమ్మల్ని ముద్రించుకున్నందుకు నీకు వందనాలుతండి నీ యొక్క ప్రేమ చేత ప్రభా మాకు ఎవ్రీడే కూడా ప్రభ ఈ విధంగా మాట్లాడుతున్నారు నడిపిస్తున్నారు దాన్ని బట్టి నీకు వందనాలుదండి దేవాయి ప్రభ ఇంకా ప్రభ మేము వాక్యాన్సరంగా లేకపోయి ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించదండి ఇక మీ దట్టనైనా గడప్రభాని యొక్క వాక్యాన్ని ధ్యానించింది దాని ప్రకారం ఇంకా మేము నడుచుకుంటాం ప్రభా నువ్వు ఇచ్చిన కమాయస్ మేము పాటిస్తాం తండ్రి కంప్లీట్ హార్టెడ్ గా నిన్ను స్తుంచాలా కంప్లీట్ మైండే కానీ సోలే కానీ ప్రభా స్ట్రెంతే కానీ ప్రభా మరి వీటిని బిడ్డ ప్రభా నేను స్తుస్తాం ప్రభా ఎసం పువ్వు నాత్మతోటి నిన్ను ఎవ్రీడే కూడా ప్రభాని సందరం మేము గడపాలా మాలో ఇంకా ఆ నిర్లక్ష్యం ఉండుంటే ప్రభ తీసుకు వెళ్ళి మేము ప్రతి పని చురుకుగా చేసుకోవాలి ప్రభా నీ కొరకు ప్రభా మేము వేచి ఉండాలి ప్రభా దేవ నీ రాకడా వస్తున్నా ప్రభా ఎరిగిన వారం ప్రభా అది మీరు బయపరిస్తున్న ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క రాకడికి ప్రభా మేమందరం సిద్ధపడి ఉండాలి ప్రభావ విశ్వాసంలో ఇంకా మేము ఇంకా ఎదిగింపబడాలి ప్రభా విశ్వాసంలో ప్రభావం మాకు సాయం ముఖ్యమైనది ప్రేమ అంటున్నాం ప్రభా ఆ ప్రేమలో ప్రభా ఎంతో వాల్యూ అనేది ఉంది ప్రభా దేవ మేము అసలు మాకు విలువనే లేదు ప్రభా అయినా కానీ ప్రభా నీ యొక్క ప్రేమ చేత ఆఫ్ ది డ్రాప్ ఆఫ్ ది బ్లడ్ ప్రభావ నీ యొక్క చిన్న ఆ రక్తం ప్రభావ ఒక్కొక్క కొరకు ప్రభావ మీరు ఎంతగానో రక్తం కాచం ప్రభా నీ యొక్క రక్త బోటులు ప్రభా ఇంత కూడా వేస్ట్ కావడానికి వీలదు ప్రభ అంత ప్రేమ మీరు మమ్మల్ని ప్రేమించిన తండ్రి అదే ప్రేమ మేము గెలుచుకోవాల ప్రభావ నీ యొక్క ప్రేమ చేత మేము ప్రతిదీ గెలుచుకోవాలి ప్రభావం కాబట్టి ప్రభా నీ యొక్క ఆకి గాయకును మేము నడుచుకోవాల ప్రభావ అప్పుడే శ్వాశతమైన ప్రేమ మేము సంపూర్ణంగా పొందుకోగలుగుతాం ప్రభా ఏసియా సంపూర్ణమైన ప్రేమ మేము పొందుకోవాలంటే ప్రభా మాలో క్రియ రూపంలో కూడా ఉండాలా ప్రభా ఏసియా నోటి నుంచి మేము అంటున్నాం కానీ ప్రభా మేము నోటి నుంచి కాదు ప్రభా మా క్రియ రూపంగా మేము ఆ విధంగా మేము జీవించడం మాకు సహాయం అనుక్రహించమని ప్రార్థిష్టం తండీ దేవ నీ మేము ఇవన్నీ చేయగలుగుతాం ప్రభా అందుకే ప్రభా ఎవరి కడబరి భాష మీద కుమరించండి నీ యొక్క నింపండి నీ యొక్క అగ్ని అభిషేకమ్మకు దయచేమని ప్రార్థించడం తండ్రి ప్రతి బిడ్డకు అనుగ్రహించని ప్రభా దేవ ఆత్మ ఉన్నవాడే నా బిడ్డ అన్నావు ఆత్మ లేనివాడో నా వాడు కాదు అని అంటాం ప్రభా దేవ ప్రతి బిడ్డకి పరిశుధాత్మని కుమ్మరించని ప్రభా ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి కాబట్టి ఈ లోకంలో గలిబిలి ఈ గలిబిల్లులను మేము పడద్దు తండ్రి దేవమ్మని యొక్క రెక్క కింద దాచిపెట్టుకోండి ప్రభా ఏసా నిన్ను స్తుంచాల నిన్ను ఆరాధించాలి ప్రభా కాబట్టి ప్రభా మా రుజులు కూడా ప్రభావ మేము చక్కపరచుకోలేదండి మా దీవిటను మేము చక్కపరచుకోవాలంటే ప్రభా నీ యొక్క వాక్యం ద్వారానే ప్రభా కాబట్టి ప్రభా నీ యొక్క వాక్యంలో ప్రభా మొదట మొదటిగా ప్రభా నీ యొక్క ప్రేమ చేత ప్రభా మేము నింపుకోవాలండి దివా నువ్వు ఇచ్చిన ప్రతి కమెంట్స్ మేము లోబడి జీవించాలి ప్రభావ ఒక్క కమెంట్స్ కూడా మేము వేస్ట్ చేయొద్దు ప్రభా ప్రతిదీ మేము మమ్మల్ని పరుచుకోలేదండి వాక్యం చదువుతున్నాం కానీ దాన్ని మేము పాటించిన వారి లాగా వాటిని వదిలేయద్దు ప్రభా దివా ఏ ప్రభా ఒక పెళ్లి కూతురు లాగా మేము తయారు కావాలి ప్రభా దేవాసు ప్రభా సృష్టికి భర్త మరి మీరు అయి ఉన్నారని సెలవు ఇచ్చిన కాబట్టి ప్రభా మరి మీరు మాకు భర్త అయ్యి ఉన్నారు కాబట్టి ప్రభా మరి ఎదుర్కొని మేము నడుచుకోవాలి ప్రభా ఏసీ ప్రతి మేము విజయం పొందాలా తండ్రి మాకు సహాయం అనుగ్రహించండి దేవా యేసు ప్రభా ఇచ్చిన సత్యాన్ని ప్రభా మేము నడుముకి దట్టలాగా మేము కట్టుకోవాలి తండ్రి ఏది కూడా గూడో ప్రభా మేము వదులుకోవడానికి ఇవ్వలేదు ప్రభా కాబట్టి ప్రభా ప్రతి సత్యాన్ని ప్రభా మా నడుముకి మేము మేము కట్టుకోవాలా మాకిచ్చిన ప్రతి ఫలములు ఏవైతే ఉన్నాయో ప్రభా మా జీవితంలో నెరవేర్చండి ప్రభా ఎందుకంటే ప్రభా మీరు ఇచ్చింది దాచిపెట్టుకోవడానికే కాదు ప్రభా ఒకరికి ఉపయోగ కా కావడానికే మీరు మాకు అనుగ్రహించారు ప్రభా కాబట్టి ప్రభా నీ పని చేయడానికి మేము సిద్ధమైన మంచి కలిగి ముందుకు రావాలండ్రి మమ్మల్ని అట్లా నడిపించండి నీ సేవ జీవితంలో మేము ఫలిభరితం కావాలా ప్రభా మాకిచ్చిన ప్రతి సేవలో కూడా ప్రభావ మేము విజయం పొందాలా మీ ఎదుట నిలబడినప్పుడు ప్రభా ఒక మంచి దాసు ఒక మంచి దాశత్తులాగా పేరు మేము పొందుకోవాలండి నీ దగ్గర నుంచి మేము గిఫ్ట్స్ పొందుకోవాలి ప్రభావ నీ ఎదుట నిలబడినప్పుడు ప్రభా మీరు మమ్మల్ని మెచ్చుకోవాలి తండీ ఆ విధంగా మేము జీవించటం మాకు సహాయం అనుగ్రహించి మీరు ప్రార్థించడం తండీ మీ ప్రేమ ఎంతో శోశ్చతమైనది కాబట్టి ప్రభా ఆ శ్వాశ్వతమైన ప్రేమలో మేము కూడా నీలం అయిపోవాలి అండి ఏసైనా యొక్క ప్రార్థనలో నీ వాక్యంలో అన్నిట్లో కూడా ప్రభా మేము చక్కగా ఉండాలి ప్రభా దేమాయసు ప్రభా చక్కగా కట్టబడిన గోడల మేము నిలబడాలి ప్రభా ఆ విధంగా మేము జీవించడానికి మాకు సహాయం అనుగ్రహించాలి తండ్రి దేవాయూప్రభ ఉన్నత స్థలం పైన మమ్మల్ని నిలబెట్టుమని ప్రార్థిస్తాం తండ్రి నీ యొక్క పరిశుద్ధత్మ ఎవ్రీడే కూడా ప్రభా ప్రతి బిడ్డ పొందుకోవాల్సిందే ప్రభా నీ యొక్క ఆత్మ లేకుండా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు పోవడానికి వీలదు ప్రభా ప్రతి నీ యొక్క ఆత్మ పొందుకోవాలా అనేకులకు నీ నీతిని సత్యాన్ని ప్రకటింపచాలి మేము వెలిగింపబడాలా అనేకుల మేము వెలిగించాలా ఆ విధంగా మేము జీవించడం ప్రార్థిస్తూ తండి మరి నీ యొక్క రాకడికి ప్రతి బిడ్డను సిద్ధపరచుకోమని ప్రభా ట్రైబల్ ఏరియాస్ ప్రతి ఒక్క బ్రదర్స్ ప్రభా ఎంతమంది బ్రదర్స్ అయితే వెళ్ళారో ప్రభావ వారికి అందరికీ మీ తోడ ఉండండి నడిపించండి వారి ఎంబడి గూడప్రభా నీ యొక్క దూతని కాపుదలుగా దయచండి నీ యొక్క రేఖ కింద వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు గొడపభావ నీ యొక్క దూతని కాపుదలగా దయచండి అదే రీతిగా ప్రభావ వారి కుటుంబకుల కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి వారి కుటుంబంలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి అదే రీతిగా ప్రభావ వారి ఇంటి చుట్టూ కూడా నీ యొక్క రక్షణ కవచం వేసి పెట్టని నీ యొక్క బ్లస్ ఫ్రెండ్ సింగ్ వాళ్ళు వాళ్ళు ఇంటి చుట్టూ వేసి పెట్టని ప్రభా ఆ యొక్క కుటుంబి దీవించండి ఆలోచన చేస్తాను పండి వాళ్ళని ఆ కుటుంబీకుల అందరినీ కూడా ప్రభా రాకడికి సిద్ధపరచుకొని ప్రభా మా అందరిని కూడా ప్రభా నీ యొక్క నడిపింపు ఎల్లప్పుడూ దయచేసి నీ యొక్క అగ్నిస్తంభం మా మీద కుమరించి ప్రభా మమ్మల్ని నడిపించి ప్రభా నీ రాకడికి ప్రతిబిడని సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు నామూలను ప్రార్థిస్తాం తండ్రి పరిశుద్ధ బ్రదర్ ప్రైజ్ లో బ్రదర్ మన చూప కార్యక్రమం ప్రేమ సమాధానం నడిపెంపు చేరు వచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేసింది ప్రేజ్లాడందరికీ రేసులోడాక్క రేసులోడన్నా